ప్రార్థిస్తాం స్తోత్రం నైనా పరిశుద్ధుడ మైన్నతుడ సరశక్తి మహంతుడా జీవంగల తండ్రి నికు స్తోత్రంలో చెల్లిస్తున్నాం నాయన మమ్మల్ని ఎంతగానో ప్రేమించి నీ కృపల భద్రపరుచుకొని మాకు క్షేమంగా ఆరోగ్యం కలిగే చేసిన దేవా నికుస్తోత్రం నైనా పొద్దున నుంచి రాత్రి మమ్మల్ని ఎంతగానో కాచి కాపాడినావు ప్రభా సురక్షితంగా మాకు ఇచ్చిన విధానాన్ని బట్టి నీకు స్తోత్రంలో లెక్కలేని వందనాలయ్యా తండ్రి రాత్రి కాలం మందుకు మాకు సమయంలో దినంలో ప్రభా నీకు స్తోత్రంలో చెల్లిసినాం అయినా మరి ఇద్దరు ముగ్గురు నామ ఉంటే అక్కడ తండ్రి నీకు స్తోత్రంలో చెల్లిస్తున్నాంనైనా నీ ఆత్మ మాకు దయచేసిన దేవాన్నికు స్తోత్రంలో చెల్లిస్తున్నాంనైనా రాని బిడ్డ నడిపించి వాళ్ళకున్న ఆటంకాలని తొలగించండి మరి ఎవరైతే సేవకి వెళ్లిరో ఆశీర్వదించండి సేవలో బహుబలంగా మీరు వచ్చిన పతొక్క బిడ్డ దీవెనలో ను కాక ఏసు ప్రభు వాక్యం సరంగా జీవించి లోబడ జీతం దయచేసి ప్రతి ఒక్క బడితో వాక్యం చేయడం మీరు హెచ్చరించండి బుద్ధి చెప్పండి సరి చేయండి దేవా ఇంకా యేసు ప్రభ నీ సన్నిధిలో విధంగా జీవించాలని నేర్పించండి తండ్రి మేము అతి పరిశుద్ధంగా మేము జీవించాలా మా పాపం లేకుండా సహాయపడండి అనుదినం మీరు మాతో మాట్లాడుతున్న విధానాన్ని బట్టి నీకు స్తోత్రం లెక్కలను వందనాలయ్యా ఇంకా మమ్మల్ని బలపరచండి తండ్రి ఎస్ అయ్యా మేము పరిశుద్ధంగా ఉండాలా ప్రభ ఇంక అతి పరిశుద్ధంగా జీవించ శక్తి మాకు దయచేయండి నీ పరిశుద్ధాత్మచిత మమ్మల్ని ఇంకా అభిషేకించి ముందుకు నడిపించండి ైనా కుటుంబాన్ని ఇంకా మారలేదు ప్రభా కుటుంబాన్ని సంపూర్ణంగా మార్చుకోండినైనా నాయనా నీ స్వరాన్ని వినిపింపచేయండి ఎస్ ప్రభా వాక్యం చేత మీరు గద్దించండినైనా తండ్రి నీకు వందనా స్తోత్రం అయినా వాళ్ళ జీవితాలు సరి చేయండి ఇంకా నీ నడిపించండి బలపరచండి అయినా మేము ఇంకా సేవల బహుబలంగా వాడబడాలా అద్భుతంగా అచ్చనిగా మమ్మల్ని వాడుకోండి బ్రదర్ సిస్టర్ ఏ ప్రాంతం వెళ్తున్నా పతకబిడొక తోడే పరిశుద్ధాత్మ నడిపింపు దయచేసి నీ సాక్విడిగా నిలబెట్టుకోండి సువార్తకు ఇంకా ఇంకా ముందుకు నడిపింపబడాలా ప్రభావ మీరే కార్యం జరిగించి నీ రాక్కడ తండ్రి నికి వందన పాటల ద్వారా మీరు మై పొందండి వాక్య చెప్తే మాతో మాట్లాడండి దేవా మమ్మల్ని ఇంకా బలపరిచి దీవించి ఆశీర్వదించి నేను రాక్కడక్క సిద్ధపరచుకొని ప్రతి నీకే కలుగొను గాక ఏమడి వేడుకుంటున్నా అంత్రి ఆ మాధురి సిస్టర్ మీరు పాట పాడతారా లోక రక్షకుడు వేరెవరు లేరులైన మనలా రక్షింప వేరెవరు లేరు పాపులైన మనలా రక్షింప ఏసు ప్రభువే లోక రక్షకుడు వేరెవరు లేరు పాపులైన మనలా రక్షింప వేరెవరు లేరు పాపులైన మనలా రక్షింప లోకా సృష్టికర్త పాపం బాపా నరుణిగా భువికి అరుదించే లోక సృష్టికర్త పాపము పాప నరుణిగా భువికి అరుదించే పాపి మీరక్షింపా సిలువాలో మరణించే పాపిని మీరక్షింపా సిలువాలో మరణించే ప్రేమతో నిన్ను విడిపింప వేరెవ్వరు లేరు జీవాధిపతిసుడే వేరెవ్వరు లేరు జీవాధిపతిసుడే యేసు ప్రభు లోకారక్షకుడు వేరెవ్వరు లేరు పాపులైన మనలా రక్షింప వేరెవ్వరు లేరు పాపులైన మనలా రక్షింప గుడ్డికి చూపునిచ్చి కుంటి వారిని చక్కాగా నడువా గుడ్డికి చూపునిచ్చి క్రుంటి వారిని చక్కాగా నడువా చేసేను మూగా వారిని మాట్లాడగ చేసేను మూగా వారిని అడగజేసే చెవిటి వారి చెవులా వినజేసన్ని వేరెవ్వరు కాదు సర్వాధికారిసుడే వేరెవ్వరు కాదు సర్వాధికారిసుడే యేసు ప్రభుయె లోక రక్షకుడు వేరెవ్వరు పాపులైన మనలా రక్షింప వేరెవ్వరు పాపులైన మనలా రక్షింపాష్టారోగులా నిల్లా శుద్ధుల చేసి ఇష్టపడి స్వస్థతనిచ్చారోగులా నిల్లా శుద్ధుల చేసి ఇష్టపడి స్వస్థతనిచ్చం చనిపోయిన వారిని సాజీవులుగా చేసండి చనిపోయిన వారిని సహజీవులుగా చేసను కష్టము లేకుండా చేసం వేరెవ్వరు కాదు జీవాధిపతిసుడే వేరెవ్వరు కాదు జీవాధిపతిసుడే యేసు ప్రభువె లోక రక్షకుడు వేరెవ్వరు లేరు పాపులైన మనలా రక్షింప వేరెవ్వరు పాపులైన మనలా రక్షింప నేనే మార్గం సత్యం జీవం అను వేరొక మార్గం లేదా నిన్న నేనే మార్గం సత్యం జీవం అనిను వేరొక మార్గం లేదా తాతాను తలను ీతూక ద్రొక్కేను సాతాను తలను చీతూక ద్రొక్కేను మరణించి తిరిగి లేచెను నేను పరమున చేత ప్రభు వేసే నీకు మార్గము వేరెవ్వరు లేరు ప్రభు నీకు మార్గము ఏసు ప్రభు విలోక రక్షకుడు వేరెవ్వరు లేరు పాపులైన స్తోత్రం ప్రభ పరిశుద్ధుడా గొప్ప దేవ ఏకే వందనాలు ప్రభ స్తోత్రాల నాయన పరలోకపు తండ్రి పరిశుద్ధుడా రాజాతి రాజా దేవాతి దేవా సర్వశక్తి మంతుడా సర్వాధికారి సర్వం సృష్టించిన సృష్టికర్త నీకే బంధనాలు స్థుతులు స్థౌతరాలి నాయన ప్రభా ఇదిగో నాయన నీ పాదపేట నగరం మొదపడుతున్నాం ప్రభా నీ సన్నిధిలో మేము అందరం నీ నామం కూడి ఉన్నాం ప్రభా ఏసీకే బంధనాలు మా అందరితో ప్రభా మీరు మాట్లాడండి తండ్రి యేసు ప్రభానికి స్థుతులు స్థౌతరాలు నాయన నా తలంపు ఆలోచన కొట్టివేయండి ప్రభా నీ తలంపులతో నింపండి రాజా ఏసు ప్రభా నీకే వందనాలు తండ్రి మీరే దేవా వాక్యం ద్వారా మాట్లాడమని ప్రార్థిస్తున్నా దేవా పరిశుద్ధ మీరే ఆత్మని నడిపింపుదాయి చేయండి మీరు మీ కృపలు మమ్మల్ని మీరే మాట్లాడమని ప్రతి ఆటంకాన్ని తొలగించి ప్రభా మీరే మాట్లాడి మీరే సహాయం చేయమని ఏసయో పరిశుద్ధి నామ ప్రార్థించనుకుంటున్నాను తండ్రి ఆమె కీర్తనలు కీర్తనలు నూట ఇరవై ఒకట కీర్తన కీర్తన నూట ఇరవై ఒకటి చదువుకున్నాను ఇష్ట చదువు ఫస్ట్ నుంచి నేను చదువుతాను కొండలు తట్టు నా కన్నులు ఎత్తుచున్నాను నాకు సహాయం ఎక్కడ నుండి వచ్చును ఎహోవా వలననే నాకు సహాయం కలుగును ఆయన భూమి ఆకాశములను సృజించినవాడు ఆయన నీ పాదము తొట్ట్రిలనీయడు నిన్ను కాపాడువాడు కునుకడు ఇస్రాయేలును కాపాడువాడు కునుకడు నిద్రపోడు ఎహోవాయే నిన్ను కాపాడువాడు నీ కుడి ప్రక్కన నీకు నీడగా నుండును పగలు ఎండ దెబ్బ నీకు తగలదు రాత్రి వెన్నెల దెబ్బ నీకు తగలదు ఏ అపాయము రాకుండా ఎహోవా నిన్ను కాపాడును ఆయన నీ ప్రాణమును కాపాడును ఇది మొదలుకొని నిరంతరము నీ రాకపోకలు ఎందు ఎహోవా నిన్ను కాపాడును చాల కొండల తట్టు నా కన్నులెత్తుచున్నాను సహాయము ఎక్కడి నుండి కలుగును ఎహోవాయే నాకు ఎవనే నాకు సహాయం కలుగునని దావిది మహారాజు చెప్తున్నాడు ఎరుసులేము చుట్టూ ఏమున్నాయంటే కొండలు ఉన్నాయి సవులు దావిదును తరుముతుంటే ఆయన కొండల్లో ఉండి ఈ కీర్తన రాస్తున్నాడు ఆయన చుట్టూ కొండలే ఉన్నాయి ఆయన చుట్టూ కొండలు నేను ఈ కనులు కొండల తట్టు నాకు అనులు ఎత్తుచున్నాను కొండలు నాకు సహాయం చేస్తేయా నన్ను ఎగో కొండల తట్టు నాకు కనులెత్తుచున్నాను నాకు సహాయం ఎక్కడ నుండి వచ్చును ఎగో వలనే నాకు సహాయం కలుగును ఆయన భూమి ఆకాశాలని సృష్టించిన వాడు నన్ను నన్ను సృష్టించిన సృష్టికర్త కాబట్టి నాకు ఎగో వాళ్ళనే సహాయం కలుగును ఆయన భూమి ఆకాశాలను చేసిండు నన్ను చేసిండు సమస్తము ఆయన కలుగజేసిండు ఆయన నా ప్రాథమును త్రొట్రిల్లనీయుడు ఆయనకే నేను మొరపెడుతున్నాను ఆయనకే నేను సహాయం చేస్తున్నాను అనని దావిత మహారాజు అక్కడ చవులు తరుముతుంటే అక్కడ దేవుడికి ప్రార్థన చేస్తున్నాడు ఇప్పుడు కూడా మనము ఈ లోకంలో చూస్తుంటే చాలా మంది కొండలాంటి మొండి వాళ్ళ హృదయాలు ఎట్లా ఉంటాయి అంటే రాయి లాంటి హృదయం బండలాంటి హృదయాలు ఉంటాయి ఎవరికి సహాయం చేసే మనస్తత్వం వాళ్ళలో ఉండదు అయినా మనకు సహాయం ఎక్కడి నుంచి కలుగుతుందంటే దేవుని వలన మనకు సహాయం కలుగుతుందంట అదే కీర్తనలు నూట అంటాడు ఎగోవయందు నమ్మిక ఉంచువారు నిత్యము నిలుచు సియోను కొండవలే ఉందురు ఎరుసలేము చుట్టూ పర్వతములు ఉన్నట్లు ఎగోవ ఇది మొదలుకొని నిత్యము తన ప్రజల చుట్టూ ఉన్నను ఎగోవయందు నమ్మిక ఉంచివారు ఆ నిత్యము నిలుచు సియోను కొండవలే ఉంటారంట ఎరుసలేము చుట్టూ పర్వతాలున్నట్లు ఆయన ప్రజల చుట్టూ ఆయన పర్వతం ఎరుసం చుట్టూ పర్వతాలు ఉన్నాయి ఏది రాకుండా వాళ్ళకి ఏ ఆ పర్వతాలు అడ్డుగా ఉన్నాయి అనమాట అట్లా ఏ కీడు ఆయన బిడ్డలకు రాకుండా దేవుడు మన చుట్టూ ఆయన ఉన్నాడు కాబట్టి మనం కథలకు నిత్యము నిలిచేసి అనుకుండవలే మనము ఉన్నామంట అయితే యథా యహోవా మంచి మేలు చేయము యథార్థ హృదయలకు మేలు చేయము దేవుడు మంచి వారికి తప్పకుండా యేసు ప్రభుని ఆశ్రయించిన వాళ్ళకి దేవుడు తప్పకుండా మేలు చేస్తాడంట ఆయన ఆశ్రయించిన వాళ్ళకి దేవుడు నిత్యము మేలు ఆయన నమ్మిన బిడ్డలకు కృప వెంబడి కృప ఆజ్ఞ వెంబడి ఆజ్ఞ సూత్రం వెంబడి సూత్రము ఒక వస్తానే ఉంటదంట ఆ ఎర్షిరం చుట్టూ ఎట్లా ఆయన బిడల చుట్టూ కూడా ఆయన ఎప్పుడు తోడుగా ఉంటాడు ఇస్రాయేల్ ను కాపాడు వాడు కునుకడు నిద్రపోడు మన దేవుడు ఎప్పుడు మనకు తోడై ఉన్న దేవుడు అలో అయితే మనం దేవుని ఎందు మనం భయం కలిగి ఉంటే మనం సింహం వలె ధైర్యంగా తామేతలు తామేతలు తామెతలు ఏడాధ్యాయము ఏడాధ్యాయం ఫస్ట్ వచ్చనంలు అంటాడు నా కుమారుడ నా మాటలను మనసున ఉంచుకొనుము నా ఆజ్ఞలు నీ యొద్ దాచిపెట్టకుము నా ఆజ్ఞలను నువ్వు మనసున ఉంచుకొని ఏడాల నీ కనుపాప నా ఉపదేశమును కాపాడిన ఎడలా నీవు బ్రతుకుదువు దేవుని ఉపదేశమును మనం కాపాడిన ఎడలా దేవుడు మనల్ని కాపాడతాడు అంటాడు అదే ఎనిమిదో అధ్యాయములు అంటాడు అనుదిన ఎనిమిదో అధ్యాయము పద్నాలుగో అర్జునిగా వచ్చిన వాళ్ళు అనుదినము నా గౌని యొద్ కనిపెట్టుకొని నా ద్వారంలో యుద్ధ కాచుకొని నా ఉపదేశం వినువారు ధన్యులు అనుదినము మనం దేవుని గడప యొద్ కాచుకొని ఆయన ఉపదేశంను మనం వింటే మనం ధన్యులు నా ఉపదేశం వినవారు ధన్యులు నన్ను కొనుకొ కనుగొనవాడు జీవమును కనుకొను యహోవా కటాక్షము ఆయనకి కలుగును నన్ను కను తనకే ఆని చూసుకొను ఆయన ఎందు అసహ్యపడు వారందరూ మానవును స్నేహించగరు అనుదినం కూడా దేవుని దగ్గర మనము కనిపెట్టుకొని ఉండాలంట ముప్పై నాలుగులో ఆయన గడప యొక్క కాచుకొని ద్వార కాచుకొని ఉంటే నా ఉపదేశం వినువారు ధన్యులు నన్ను కనుక్కోని జీవమును కనుక్కుంటానంటుంది అలలిగా నా సాక్ష్యం చెప్తా సార్ నాకు మా భర్ నా గురించి చాలా దిగులు నాకు ఎన్ని ఎంతో ప్రార్థన చేస్తున్నా కన్నీటి ప్రార్థన చేస్తున్నా ప్రభా నువ్వు మార్చున్నాయన నువ్వు జ్ఞానం ఈ ప్రభా పోతాడు కలర్ టెంపుల్కి పోతాడు కొంచెం కూడా దేవుణ్ణి వెతకడు ప్రభా ఆయన జ్ఞానం లేకుండా ఉన్నాడు ప్రభా చాలా అప్పులు ఉన్నాయి ప్రభా మాకు ఈ అప్పులు ఎలా తీరుతాయి ప్రభా ఆయన ఆరోగ్యం బాగలేదు చెప్పిన మాట వినాడు ప్రభా అని నేను దేవుడి దగ్గర ఎప్పుడు నాకు నెమ్మది అనేది లేకుండా ఉండే ఎప్పుడు విచారమే ఉండేది నా జీవితంలో అయితే వాక్యం ద్వారా కూడా దేవుడు ఎన్నోసార్లు మాట్లాడుకు మాట్లాడిండు చనిపోగు తునమ్రాంతుడకు నరమాంతుడికి నిత్యము భయపడచ్చు యశ్యాగ్రంథంలో దేవుడు మాట్లాడిండు భూమి ఆకాశాలను వ్యాపింపజేసిన నీ సృష్టికర్త అయిన దేవుణ్ణి మర్చేదోవా అని దేవుడు ఎన్నోసార్లు వాక్యం ద్వారా హెచ్చరించి అయినా నాకు లోపల బాధ ఈయన అందరూ అడుగుతారు ఆయన అట్లా ఉన్న అడుగుతాగుతా ప్రార్థన చేయటం లేదా నువ్వు నీ భర్త గురించి నువ్వు దేవుని దగ్గర విచారణ చేయటం లేదా నువ్వు ఆయన గురించి గట్టిగా ప్రార్థన చేయటం లేదా మరి ఎందుకు ఆయన మారటం లేదు ఎందుకు ఆయన రక్షణలోకి రావటం లేదని ఆయన రక్షణ తీసుకున్నాడు కానీ ఇంకా దేవుణ్ణి గుర్తేరక్కుండా కొనిండు అయితే దేవుడు నా ప్రా నా మనసులో ఉన్న వేదన దేవుడు తీసేసిండు మాకు చాలా అప్పులు ఉన్నాయి పనులు లేక మేము చాలా ఇబ్బంది పడుతున్నాం దేవుడు మాకు అప్పుల నుంచి విడుదల ఇచ్చిండు పని మీద పని వస్తేనే ఉంది దేవుడు కృప అప్పట్లాగా లేడు డబ్బులు కూడా డబ్బుల విషయంలో కూడా ఇప్పుడు జాగ్రత్త పడుతుండు ఎవరికంటే వాళ్ళకి ఇవ్వకుండా అప్పులు తీర్చుకున్నాడు అప్పుల నుంచి దేవుడు మమ్మల్ని బయట వేసిండు కూడా వస్తున్నాయి దేవుడు మమ్మల్ని ఆశీర్వదించిండు దేవుడు ఎంతగానో దీవించిండు ఆయన ఆరోగ్యం పట్ల కూడా నేను ప్రార్థన చేస్తూనే ఉన్నా ప్రభా ఆయనకి మంచి ఆరోగ్యం ప్రభా చెప్తే వింటలేడు ప్రభా తాగద్దంటే తాకు తాగకుండా ఉండలేదు ప్రభా అని ఈ అనారోగ్యం రాకుండా నువ్వే కాపాడు ప్రభా నువ్వే విడిపించి ప్రభా అని ప్రతిరోజు నేను దేవునికి ప్రార్థన చేస్తూనే ఉన్నా ఏసైకి అయినా అయినా దేవుడు ఆ నుంచి కూడా దేవుడు విడిపిస్తాడని నేను నమ్ముతున్నా ఎంతో అప్పులు ఉన్నాయి ఎంతో ఎండిపోయిన స్థితి దేవుడు తిరిగి మళ్ళీ శిగిరింపజేసిండు మళ్ళీ మంచిగా పనులు వస్తున్నాయి ఆయన కూడా ఇప్పుడు పొద్దున సాయంత్రము తాగుతున్నాడు కానీ పొద్దున సాయంత్రం నాకన్నా ముందు లేచి ప్రార్థన చేసుకుంటున్నాడు రేకుజా లేచి ప్రార్థన చేస్తుడు నేను అంత చీకట్లో లేచి ప్రార్థన చేయకపోయినా ఆయన నాలుగు గంటల పూజలేసి దేవుణ్ణి ఆరాధన చేస్తున్నాడు ప్రార్థన చేస్తున్నాడు ఆ శబ్దం విని నేను లేస్తున్నా దేవుడు ఇంకా కూడా పోవాలని మా కుటుంబం గురించి అందరూ ప్రార్థన చేయండి ఎంతో అప్పులు దేవుడు మాకు తీర్చిండు ఎంతో సహాయం చేసిండు పరిషుద్రావు కూడా ఎంతో జ్వరం ఉండే ఇప్పుడు కూడా ఆయన దగ్గరికి మేము వెళ్ళి వచ్చినాము ఆయన కూడా ఎంతో జ్వరంలో ఉండే దేవుడు ఆయనకు కూడా దేవుడు స్వస్థత ఇచ్చిండు మా కుటుంబం పట్ల దేవుడు ఎన్నో ఆశ్చర్య అద్భుత కార్యాలు సాక్ష్యం దేవుడు దీవించింది కాక అయితే ఆయనను నమ్ముకున్న వాళ్ళు ఎప్పుడు కూడా సిగ్గుపడరు అంట విషయ కీర్తనలు ముప్పై నాలుగులో ఆయన ఆయనకు మొరపేటగా ఉత్తరము ఇచ్చును తన కలిగిన బాదల అన్నిట్ల నుంచి కూడా ఆయనను విడిపించిన ఉంది కీర్తనలు ముప్పై చెడ్డవారిని చూసి నువ్వు వ్యసన పడకము చూసి మత్సర పడకము వారి గడ్డి యహోవాందు నమ్మికొంచి మేలు చేయము దేశం ముందు నివసించి సత్యమును అనుసరించము యహోవాని బట్టి సంతోషించము ఆయన నీ హృదయ మార్చలను తీర్చును దేవుణ్ణి బట్టి మనం సంతోషిస్తే దేవుడు మన హృదయ వాంచలన్నిటినీ తీర్చగడ మార్గము యహోవాకు అప్పగించము నీవు ఆయనను నమ్ముకొను ఆయన నీ కార్యము నెరవేర్చును మనం దేవుణ్ణి మన మార్గము దేవునికి అప్ప దేవుడు మనం ఆయన నమ్ముకున్నప్పుడు ఆయన మన కార్యము నెరవేరుస్తాడంట మధ్యాహ్నం వలె నీ నిర్దోషత్వమును వెల్లడి అగును ఎగోవ ఎదుట మౌనముగా ఉండి ఆయన కొరకు కనిపెట్టుకోను తన మార్గమున వర్ధిళ్ళు వాడిని చూసి వ్యసనములోచనలు నేర్చుకొని వాడిని చూసి వ్యసన ఎదుట మౌనంగా ఉండి ఆయన కొరకు మనము కనిపెట్టుకోవాలి దేవుని కోసం మనం మౌనంగా ఉన్నప్పుడు దేవుడు మన పట్ల అద్భుత కార్యాలు మనం ఆశ్చర్య కార్యాలు దేవుడు మన పట్ల తన మార్గం కోపము మానము ఆగ్రహము విడిచిపెట్టము వ్యసన పడకము అదు కారణమంటాడు ఎగో ఒకరు కనిపెట్టుకుని వారు దేశమును స్వతంత్రించుకొందరు దేవుణ్ణి మనం నమ్ముకుంటే మనము దేశమును స్వతంత్రించుకుందరు ఇంకా కొంతకాలం నాకు భక్తిహీనులు లేకపోదురు నీతి మంతులకు సంరక్షకుడు నిర్దోషుల చర్యలను ఎ నీటిమంతులు కూడా ఎప్పుడు దేవుడు చే విడిచే పెట్టే దేవుడు కాదు వారి సంతానము పక్షంన నేనున్నాను ఇదిగో యవనస్తులై ఉన్నాను ఇప్పుడు ముసలివాడు అయినాను ఆయనను నీటిమంతుల సంతానం ఎన్నడూ కూడా నేను సూచి ఉండలేదు అంటాడు నేను ఎల్లప్పుడూ యహోవాను సన్నిధించేదను నిత్యము ఆయనను కీర్తి నా నోట ఉండును ఎగోవాని బట్టి నేను అధిశేచు అధిశే చుచున్నాను దీనులు దాన్ని చూసి సంతోషించదు నాతో కూడా నాతో కూడి యహోవాను గణపరచుడి మనము ఏకముగా గుడి ఆయన నామము గొప్ప చేదు నేను ఎల్లప్పుడూ యహోవాను సన్నతించేదను ఎప్పుడు కూడా ఆయన కీర్తిని అనోట ఉంటది ఎగోవా నేను అధిశయించుచున్నాను దీనులు దీన్ని చూసి సంతోషించని దావిదు మహారాజు చెప్తున్నాడు మనము కూడా దేవుణ్ణి మనము ఎల్లప్పుడూ మన నోట్లో మనం కీర్తించినప్పుడు దేవుడు మన పట్ల కూడా దేవుడు గొప్ప కార్యములు మనకు చేసి ఉన్న దేవుడు అయితే ముప్పై నాలుగు నాలుగు నేను ఎహో యో చేయగా ఆయన నాకు ఉత్తరం ఇచ్చాను నాకు కలిగిన మన నాకు కలిగిన భయములన్నిటిలో నుండి ఆయన నన్ను తప్పించాను ఆయన వారు ఆయన తట్టు చూడగా వారికి వెలుగు కలిగాను వారి ముఖము ఎన్నడును లజ్జింపకపోవును దేవుని అద్ద విచారణ చేయక విచారణ చేయగా ఆయన నాకు ఉత్తరం ఇచ్చాను ఏ విషయంలో అయినా దేవుని దగ్గర మనం విచారణ చేసినప్పుడు దేవుడు మనకు ఉత్తరం ఇస్తాడు నాకు కలిగిన భయములన్నిటి నుండి ఆయన నన్ను తప్పించాను ఆరు ఆయన తట్టు చూడగా వారికి వెలుగు కలిగాను వారి ముఖం ఎన్నడు కూడా లజ్జింపకపోను దేవుని తట్టు చూసిన వాళ్ళు ఎప్పుడు కూడా లజ్జింపకపోదురు వాళ్ళకు వెలుగు కలుగుతుంది వెలుగు కలుగుతుందని మనము చూస్తున్నాం నాకు కలిగిన భయములు నుండి కూడా ఆయన నన్ను తప్పించాను ఈ దీనుడు మొరపెట్టగా ఎగో ఆలకించును అతని శ్రమలన్నిటిలో నుండి అతన్ని రక్షించును అయితే దుష్క్రియ నీతిమంతులు ఎగోవ దృష్టి నీతిమంతుల మీద ఉన్నది ఆయన చెవులు వారి ఎవరలకు వగ్గి ఉన్నది దుష్క్రియ మన ప్రార్థన ఎప్పుడు ప్రార్థన చేస్తామా మనము మన ప్రార్థన వైపు దేవుడు ఎప్పుడు చెవులు చూస్తూనే ఉంటాడంట ఎప్పుడు నా బిడ్డలు నాకు ప్రార్థన చేస్తారా ఎప్పుడు నన్ను వెతుకుతారా అని దేవుడు చెవులు మన ప్రార్థనలకు వగ్గి ఉందంట దేవుని దృష్టి మన మీద ఉన్నది మనం చేసే ప్రార్థ ఎగోవ దృష్టి నీతిమంతుల మీద ఉన్నదంట వాళ్ళు చేసే ప్రార్థనల వైపు వగ్గి ఉన్నది దుష్క్రియలు చేయవారి జ్ఞాపకము భూమి మీద ఉండే కొట్టివేటకై ఎగో సన్నిధి వారికి విరోధముగా ఉందంట దుష్క్రియలు ఎవరైతే చేస్తారో వాళ్ళు కొట్టి బయటకు ఎగోవా దుష్టి వాళ్ళ మీద ఉంది కాబట్టి మనం వాళ్ళ గురించి కూడా మనం ప్రార్థన చేసినప్పుడు దేవుడు వాళ్ళని కూడా దుష్టత్వం నుంచి దేవుడు విడిపిస్తాడు ఎహోవస్ అనేది వాళ్ళకు విరోధంగా ఉందంట దుష్క్రియలు చేయ వారికి ఎహోవస్ అనేది విరోధంగా ఉన్నది నీతిమంతులు మొరపెట్టగా ఎహోవ ఆలోకించును వారి కూడా దేవుడు విడిపించును విరిగి హృదయ విరిగిన హృదయం గల వారికి ఎగోవ ఆసనుడు నలిగిన మనసు గల వారిని ఆయన రక్షించును ఎగోవ నీతి మంతులు దేవుడు మనకు ఆలిగిస్తాడు మన శ్రమలన్నిటి కూడా దేవుడు మనల్ని విడిపిస్తాడు విరిగి నలిగిన హృదయం దేవునికి ఇష్టమైన బలి మనం దేవుడికి దేవుడు ప్రతిరోజు కూడా పాదా మా వాళ్ళతో మాట్లాడటానికి రోజు సాయంకాలం పూట సంధ్య వేళ దేవుడు వాళ్ళతో మాట్లాడటానికి వాళ్ళ దగ్గరికి వచ్చేవాడు దేవుడు వాళ్ళతో మాట్లాడుతూ వాళ్ళతో మంచిగా సంతోషంగా ఉన్నప్పుడు వాళ్ళు చాలా ఆనందంగా ఉనిండ్రు ఏ పాపం మెరగకుండా నిండ్రు అయితే దేవుడి దేవుడు మహిమతో వాళ్ళు నిండ్రు వాళ్ళు మామూలుగా లేరు దేవుడికి దేవుడలిచితో వాళ్ళతోటి ఉన్నాడు కావు ఉన్నారు కాబట్టి ఆదామాబులు ఎంతో మహిమతో వాళ్ళు ఉనిండ్రు దేవుడితో సంతోషంగా ఉనిండ్రు ఎప్పుడైతే సాతాను వాళ్ళు మోసపరిచిందో ఆ మహిమను సాతాను తీసేసిండు తీసుకున్నాడు ఆ మహిమను దేవుడు మనకి ఇటానికే మనకు మన కోసం లోకానికి వచ్చిండు తిరిగి ఆయన సన్నిధి ఆయన సన్నిధిలో మనం ఉండాలా ఆయనకు దగ్గరగా ఉండాలా ఆయనతో పాటు ఉండాలని దేవుడు మన కోసం ప్రాణం పెట్టిండు ఆయన మన కోసం ప్రాణం పెట్టిండు మనం కూడా రోజు ఆయనకు ప్రార్థన చేయాలని ఆయనతో ముచ్చటించాలని దేవుని సలహా అడగాలని ఈ కార్యం నేను ఎలా చేయాలో ప్రభా దేవుని దగ్గర మనము మొర పెట్టేటప్పుడు ఆయన దగ్గర ప్రతిదినం ఆయన దగ్గర విచారణ చేయాలా దేవుడు ప్రతి దినం మనతో మాట్లాడాలని ఆశపడే దేవుడు మనం ఒక్కరోజు దేవునికి ప్రార్థన చేయకపోయినా దేవుళ్ళ వెనకబడినా ఆయనకు ఎంతో బాధపడతాడు మన పిల్లలు మనతో మాట్లాడకపోతే మనం ఎంతో దుఃఖపడతాము దేవుడు కూడా మనం ఆయనకు ప్రార్థన చేయకపోతే ఆయన దగ్గర విచారణ చేయకపోతే అని కూడా అంతే నేను చాటున ఏడ్చేదను అని అంటున్నాడు ఏషియా గ్రంథంలో కూడా నాకు మొరపెట్టకుండా నాకు దూరంగా ఉంటే నేను మీరు చేసే పనులకి నేను చాటున ఏడ్చేదనని దేవుడు మన గురించి కూడా మన ప్రార్థన ఎప్పుడు నాకు ప్రార్థన చేస్తా ఎప్పుడు నా సన్నిధి వెతుకుతుందా నేను నేను వాళ్ళతో మాట్లాడటానికి సిద్ధం నా చిత్తము వాళ్ళలో ఉంచి ఆలోచన వాళ్ళకు చెప్పారు వీళ్ళు అనని దేవుడు కూడా మన ప్రార్థం గురించి దేవుడు ఆలకిస్తా ఉన్నాడు అనమాట ఆలకిస్తున్నాడు అయితే విరిగి నలిగిన ఉదయంతో మనం దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు ఆయన విరిగి వారిని ఆయన రక్షించును నీతి కలుగు ఆపదలు అనేకములు వాటన్నిటి నుండి ఎవరిని విడిపించును అయితే నీ నిమ్మ ఎన్ని ఆపతలు వచ్చినా దేవుడు అన్నిటిలో నుంచి కూడా విడిపిస్తాడు విలాప వాక్యంలో కూడా అంటాడు మొదటి జామున లేచి నీ పసిపిల్లల ప్రాణం కొరకు రెయ్యి మొదటి జామున నువ్వు ప్రార్థన చే చేసుకోవటంటాడు ఇంకా ఎర్మియాతో కూడా అంటాడు నేను నిన్ను పంపు వారి పంపు నువ్వు వెళ్ళు నేను బాలుడని అనవద్దు నీ నోట నా మాటలుంచి ఉన్నాను నీ ఎవరిని గురించి మాట్లాడతావో ఏ దేశం గురించి నువ్వు ఎష్యా గ్రంథం ఇర్మియా ఇర్మియా మొదటి అధ్యాయం ఎనిమిదో వచ్చినం అంటడు భయపడకము నిన్ను విడిపించుటకు నేను నీకు తోడే ఉన్నాను ఇదే యహోవ వాకు ఎహోవా నాకు ఇలాగూ సెలవిచ్చినను నేను బాలుడ ననవద్దు నేను నిన్ను పంపువారి వద్దకు పోవలను నీవు ఆజ్ఞాపించిన సంగతులనియో చెప్పవలను వారికి భయపడకము నిన్ను విడిపించటకు నేను నీకు తోడై ఉన్నాను ఇదే యహోవ వాకు అప్పుడు ఎహోవా చేయచాపి నా నోరు ముట్టి ఇలాగూ సెలవిచ్చాను ఇదిగో నేను నీ నోట నా మాటలు ఉంచి ఉన్నాను వెల్లగించుటకును విరుగొట్టుటకును నశింపజేయటకును పడద్రోయుటకును కట్టుటకును నాటుటకును నేను ఈ దినమున జనుముల మీదను రాజ్యముల మీదను నిన్ను నియమించి నేను చిన్న బాలు నేను చిన్నపిల్లవాడిని నాకు తెలియదని ఇర్మియా అంటుంటే ఇర్మియాతో మాట్లాడుతుంది హిర్మియాతో కాదు ఆ కాలంలో హిర్మియాతో మాట్లాడి ఈ రోజుల్లో కూడా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు నేను బాలుడని అనవద్దు నిన్ను పంపు వారి వద్దకు నీవు పోవలను నీకు ఆజ్ఞాపించిన సంగతులన్నీయు తెలియజెప్పవలను వారికి భయపడకము నిన్ను విడిపించుటకు నేను నీకు తోడై ఉన్నాను ఇదే యహోవాకు అప్పుడు యహోవా చే నా నోరు ముట్టి ఇలాగ సెలవిచ్చాను ఇదిగో నీ నోట నా మాటలు ఉంచి ఉన్నాను వెల్లగించుటకును పెలగించుటకును విరగొట్టుటకును నశింపజేయటకును పడద్రోయటకును కట్టుటకును నాటుటకును ఈ దినమున నేను జనముల మీదను రాజ్యముల మీదను నిన్ను నియమించి ఉన్నాను ఇవి ఎవరిని పెలగించాలంటే అది దేవుడు పెలగిస్తాడంట విరగొట్టు విరగొట్టుటకు శాతాన్ని కాడి విరగొట్టకు దాన్ని నశింపజేయటకును పడద్రోయటకును కట్టుటకు దేవుని రాజ్యం కట్టుటకును దేవుడు మనకు అధికారము ఇచ్చి ఉండటంట రాజ్యముల మీద నేను నిన్ను నియమించి ఉన్నాను అంటాడు అయితే మనం ఏదైతే ఆయన మాటలు అగ్ని వంటిది నా మాటలు అగ్ని వంటిది కాదా బండను బద్దలు చేయు సుద్ధ వంటిది కాదా అని అంటాడు ఇత్తడి తప్పులను నేను పగలగొట్టుచున్నాను ఇనుప గడియలను నేను విరగొట్టుచున్నాను దేవునికి ఇత్తడి తలుపులు కూడా దేవుడు బద్దలు కొడతాడు ఇనువు లాంటి రాయి లాంటి బండ హృదయాలను కూడా దేవుడు బద్దలు చేస్తాడు ఎందుకంటే ఆయన వాక్యము అగ్ని లాంటిది ఆయన మాట శుద్ధ లాంటిది అయితే ఆయన సన్నిధిలో మనము కనిపెట్టుకొని ఆయన కొరకు మనము ప్రార్థన చేసి ఆయన సన్నిధిలో మనము ఆయన దగ్గర విచారణ చేసినప్పుడు దేవుడు మనల్ని నడిపిస్తాడంట నడిపిస్తాడు అయితే ఇక్కడ అంటాడు కాబట్టి నీవు నడుము కట్టుకొని నిలువబడి నీకు నేను ఆజ్ఞాపించినదంతయ్యూ వారికి ప్రకటన చేయము భయపడకము లేదా నేను వారి ఎదుట నీకు భయము పుట్టించేదను యువల యువద రాజుల యొద్ధకు కానీ ప్రధానుల యొద్కు కానీ యాజకుల యుద్ధకు గాని దేశ నివాసుల యొద్ధకి గాని ఈ దేశం అంతటిలో నీవెక్కడికి పోయినను ప్రాకారం గల పట్టణము గాను ఇనుపస్తంభము గాను ఇత్తడి గోడ గాను నీ ఈ దినమున నిన్ను నియమించి ఉన్నాను కాబట్టి నువంలో మీ మనస్సు అనే నడుము కట్టుకోవాలా మీ మనస్సు అనే నడుము కట్టుకొని నిలువబడి నేను ఆజ్ఞాపించినదంతూ వారికి ప్రకటన చేయము భయపడకము లేదా నేను వారి ఎదుట నీకు భయం పుట్టిస్తాను మనం భయపడ భయపడకుండా దేవుడు మనకు ప్రకటన చేయమని మనము ప్రకటించాల యూధ రాజుల ప్రధానుల యుద్ధక కానీ ఎక్కడి దేశం అంతట్లో నువ్వు కూడా ప్రాకారం పట్టణంగా నేను నీకుంటానంటున్నాడు నీవెక్కడికి పోయినను ప్రాకారం గల పట్టణం గాను ఇనుప ఇత్తడి గోడ గాను నీ ఉండున్నట్లు ఈ దినం ఉన్న నిన్ను నిమించి వారు నీతో యుద్ధము చేదురు కానీ నిన్ను విడిపించటకు నేను నీకు తోడై ఉన్నందున వారి నీ విజయము పొందజాలదు నువ్వు ఈ దేశంలో ఎక్కడికి కూడా అక్కడికి కూడా మనకు మనం కూడా దేవుడు మనకు మనకి దేవుడు దేవుణ్ణి మనం సమయం పెట్టి మనం దేవుణ్ణి మనం అడిగినప్పుడు దేవుడు ఆత్మ ద్వారా ఆయన ఆత్మ కార్యం దేవుడు జరిగిస్తాడు ఎక్కడి కూడా ఇత్తడి గోడలు కూడా ఇత్తడి గోడగా ఇనుప స్తంభంగా ఇనుప స్తంభాన్ని గుద్దితే అది వాళ్ళకే నొప్పేస్తుంది కానీ ఇత్తడి స్తంభానికి ఇనుపు స్తంభానికి ఏం కాదు ఇత్తడి స్తంభానికి ఏం కాదు అలాగా నీవు ఉండున్నట్లు ఇదేమున నిన్ను నియమించున్నాను వారు నీతో యుద్ధము చేద్దురు కానీ నిన్ను విడిపించటకు నేను నీకు తోడై ఉన్నందున వారు నీ విజయము పొందజాలరు వారు మనతో సైతాన్ని ఎంత యుద్ధం చేసినా కానీ అది మన పైన విజయము పొందచాలదు దేవుడు మనల్ని విడిపించటకు శక్తిమంతుడు ఆయన మనకు పరిశుద్ధ ఆత్మనిచ్చిండు అగ్ని అభిషేకం ఇచ్చిండు మనకి ఏమి కూడా ఏ అని కలగదు అయితే మనం భయంతో ఉన్నప్పుడు మన భయంతో వెళ్లకుంటే మనం పోలేకపోతే మనం నీకు భయము పుట్టిస్తానంటున్నాడు అపోస్ల కూడా ఆ పెంతకు వస్తనే పండుగ రోజున వాళ్ళందరూ కూర్చొని దేవుణ్ణి ఆరాధిస్తుంటే పై నుంచి అగ్ని నాలుకలు వచ్చినాయి పై నుంచి అగ్ని నాలుకలు ఒక్కొక్కరి మీద రాలగా ఒక్కొక్కరు కూడా అన్య మాట్లాడుతుంటే ఇదేంది కొత్త భాష మాట్లాడుతుండ్రని వాళ్ళు చెప్పుకున్నారు కానీ దేవుని కార్యాలు అపోసులరు ఒక్కొక్కరు గొప్ప కార్యాలు చేసిండ్రు ఇంకా ఏలియా గురించి కూడా చెప్తాడు ఏలియా కూడా మన వంటి స్వభావం గల మనుషుడే ఆయన వర్షింపకుండాన్నట్లు ఆసక్తితో ప్రార్థన చేయగా మూడున్నర సంవత్సరములు భూమి మీద వర్షింపడలేదంట అయితే మనం ఎక్కడ చూసినా కూడా దేవుని వాక్యము నాకు అనిపించింది ప్రభా మీరిచ్చిన ఈ ధాన్యతను బట్టి నీకు వందనాలు ప్రభా చాలా మంది చెప్తారు చర్చిలకు పోతారు కానీ ప్రభా వాళ్ళ వాక్యము పాటించరు ప్రార్థన చేయరు చర్చిలో కొంచెంసేపే ఉంటారు ప్రార్థన చేయరు ఏది కూడా నీ మీద ఆధారపడరు సంఘాలకు పోతారు మంత్రకాల దగ్గరకు పోతారు అక్కడికి పోతారు ఇక్కడికి పోతారు ప్రభా నీ బిడ్డలకు నువ్వు ఇచ్చిన ధన్యత ఎంత గొప్ప ధన్యత ఇచ్చినావు ప్రభా ఏసు ప్రభు ఆయన బిడ్డలు అవటానికి దేవుడు అందరికీ అధికారము ఇచ్చిండు అయితే వాళ్ళు దేవుని దగ్గర వెలుగు దగ్గరకి రాలేకపోతున్నారు దేవుణ్ణి ఆశ్రయించలేకపోతున్నారు ఆ శక్తిని వాళ్ళు పొందలేకపోతున్నారు కనిపెట్టలేకపోతున్నారు అయితే అపోస్తులు దేవుని సన్నిధిలో కనిపెట్టిండ్రు గొప్ప శబ్దంతో దేవు దేవుణ్ణి వాళ్ళు ఆరాధించిండ్రు అగ్ని నాలుకలు పొందుకుండరు దేవుని సాక్షులుగా నిలబడిండ్రు ఇది అందరికీ ఈ లోకానికి సాధ్యం కాదు నేను చాలా మంది క్రైస్తవుల్ని నన్ను నేనే పరిశీలించుకుంటా ప్రభావ మాకు ఈ ధన్యత ప్రభావ మాకు మేము నీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాం ఏ ఒక చిన్న సమస్య కూడా ప్రభా నీ దగ్గర మేము విచారణ చేస్తున్నాం ప్రభా నీకు మొరపెడుతున్నాం లోకము వాళ్ళు అలా మొరపెట్టడం లేదు ప్రభా వాళ్ళ ఇష్టానుసారంగా వాళ్ళ మార్గంలో నడుస్తున్నారు ప్రభా వాళ్ళకు కూడా మాకు ఇచ్చిన ధన్యత మాకు ఇచ్చిన రక్షణ వాళ్ళు కూడా ప్రభా వాక్యం తెలుసుకోవాలా సత్యంలోకి రావాలా ప్రభా అనని నేను వాళ్ళ గురించి కూడా నేను రోజు ప్రార్థన చేస్తూనే ఉంటా వాళ్ళు కూడా రక్షణ పొందాలా ప్రభ అన్యజనులు రక్షణ పొందాలా ప్రభ సేవకి నేను ఎక్కడికి వెళ్ళలేకపోతున్నా కానీ ఇంట్లో అయితే ప్రార్థన చేస్తున్నా అందరి గురించి అన్యజనులు రక్షణ పొందాలా ప్రభ విగ్రధకులు మారాలా ప్రభా దేశాల్లో యుద్ధ సమాచారాలు వింటున్నాం ప్రభా నీరాకడికి మేము అందరం సిద్ధపడి ఉండాలా ప్రభా గొప్ప ఉద్యమం రావాలా ప్రభా మేము వెళ్ళలేకపోతున్నా ప్రభా వెళ్ళే వారిని పంపించు ప్రభా యవనస్తులను లేవనెత్తు ప్రభా నీ అనని ప్రతి వారి గురించి కూడా నేను దేవుని సన్నిధిలో మొరపెడుతున్నా ప్రభా ఎంతో దేవుని వాక్యం చెప్పే శక్తిని నాకు ఇచ్చినావు ప్రభా నేను తిరిగి నేను వాక్యం బాగా చెప్పాల ప్రభా నేనని దేవుని దగ్గర అనుదినము నేను ప్రార్థిస్తున్న అన్యజనులకి ఎలా స్వార్థ చెప్పాలా ప్రభా వాళ్ళు చెప్పినా వినరు ప్రభ మా దేవుడే గొప్పవాళ్ళని అంటారు వాళ్ళకి ఎలా వాళ్ళు హృదయాల్లో గుచ్చుకుపోవాలా ప్రభ మాటలు నీ అగ్ని నాలుకలు మాకు కూడా ఈ ప్రభా నా నోట్లో నీ నీ మాటలు నుంచండి ప్రభా మాటలు నా సొంత ఆలోచనతో నా సొంత మాటలు చెప్తే వాళ్ళు వినరు ప్రభా నీ అగ్ని నాలుకలతో మమ్మల్ని నింపు ప్రభా నీ అగ్నితో నింపు ప్రభ వాళ్ళు అన్ని జనులకు ఎలా శువార్థ చెప్పాలో వాళ్ళు మొండిగా ఉంటారు ప్రభా అలాంటి మొండి హృదయాల్ని ఎలా మార్చాలా ప్రభా అనని దేవుని దగ్గర మనము అనుదినం నేనైతే ప్రార్థన చేస్తున్నా అన్ని జనులు ఒక్కరికైనా సువార్థ చెప్పాలా ప్రభా చెప్పినా చెప్పినా కానీ వాళ్ళు మంచిగా ప్రేమిస్తారు కానీ లేదు అని ఆమె చాలా మొండికి వాదన వేసుకుంటది వాళ్ళు అంత దేవు దేవుని తెలుసుకోలేకపోతుండు వాళ్ళు హృదయాలు ఎట్లా ఉన్నాయంటే ఇత్తడి లాగుండి ఇనుప ఇనుము లాగుంది అయితే దేవుని పరిశుద్ధ మనము ఆయన శక్తిని పేతురు ప్రసంగం చేస్తే మూడు మంది ఒక్క రోజులోనే చేర్చబడి పరిశుద్ధ శక్తి పొందిండు అగ్ని నాలుకలు పొందిండు ఆయన వరాలతో నింపబడిండు పరిశుద్ధ అగ్నిని పొందుకొని పేతురు ప్రసంగం చేస్తే అందరు హృదయాలు గుచ్చుకుపోయి మేము రక్షణ పొందుటకు మేమేం చేయాలా అనని వాళ్ళే వచ్చి పేతు దగ్గర అడిగితే యేసు క్రీస్తు మీరు బాప్ తీసుకోండి మీ పాపం మీరు విడుదల పొందుతారు మీరు రక్షణ పొందుతారు మీ పేర్లు పర్లోకంలో రాజ్యం పర్లోకంలో రాయబడుతున్నాయి అని పేతురు వాక్యం చెప్పినప్పుడు వాళ్ళు హృదయాల్లో వాలకు నొచ్చుకొని వాళ్ళకు మారు మనసు వచ్చింది అలాంటి మారు మనసు ప్రభ అలా మాకు కూడా నేర్పించి ప్రవా ఎలా నీ నాలుకలు నీ నీ అగ్ని అభిషేకం ఎలా పొందుకోవాలా ప్రభా అగ్ని నాలుకలు మాకు కూడా దయచేయండి ప్రభ నీ అగ్నితో మమ్మల్ని నింప ప్రవా అని నేను ప్రతిదినము ప్రార్థన చేస్తూనే ఉన్నా సేవ బయటికి సేవకు వెళ్ళలేకపోయినా బయటికి వెళ్ళాల సేవకు వెళ్ళాలని ఆశ కానీ వెళ్ళలేకపోతున్నా మా కుటుంబం నా గురించి కూడా ప్రార్థన చేయండి మేము నేను కూడా దేవుని సేవ చేయాలని ఆయన స్వార్థ అన్ని జలకు కూడా చెప్పాలని ఎంతో ఆశ దేవుని సేవ అందరికీ అన్ని జనులకు ప్రకటించాలని ఆశ దేవుడు అంటున్నాడు నీవెక్కడికి పోయినా కూడా ఇత్తడి స్తంభంగా నీవు ఉండున్నట్లు ఈ దినమున నేను నిన్ను నియమించున్నాను వారు నీతో యుద్ధం చేతురు కానీ నిన్ను విడిపించటకు నేను నీకు తోడై ఉన్నందున వారు నీ పైన విజయం పొందజాలరు దేవుడు సైతాన్ని మన మీద ఎప్పుడు విజయము పొందజాల అయితే మనము సంఘమంతా ఆసక్తితో ప్రార్థన చేస్తుందంట ప్రార్థనలోందు మెలకు కలిగి ఉండు ఆసక్తితో ప్రార్థన చేయండి ప్రతి విషయం కూడా దేవునికి తెలియపరచండి అని అయితే నేను అనారోగ్యం గురించి దేవుని దగ్గర ప్రార్థన చేసినప్పుడు దేవుడు అన్నాడు కొంచెం అనారోగ్యం ఉంటే మీరు హాస్పిటల్కి వెళ్తున్నారు ఆశ అనే భక్తుడు ఉంటాడు బైబుల్లో దిన రెండో వృత్తాంతంలో పదిహేడో అధ్యాయంలోనూ ఉంది అయితే ఆశా భక్తుడు దేవుని దగ్గర విచ ఆయనకి ఆశా భక్తుడికి దేవుడు ఎన్నో మేళ్ళు చేసిండు యుద్ధం లేకుండా చేసిండు ఆయన ఆయన సైన్యం చిన్నదైనప్పటికీ ఆయన ఆశాకి దేవుడు ఎంతో గొప్ప విజయాన్ని ఇచ్చిండు అన్ని చేసిండు ఆయన ఎన్నో రాజ్యాల్ని గెలిచిండు దేవుని కోసం ఎంతో నిలబడిన వ్యక్తి ఆయన పాదంకి ఒక కురుపు తగిలు ఒక పాదాలకి ఒక వ్యాధి ఆయనకి అయితే ఆయన దేవుని దగ్గర విచారణ చేయకుండా వైద్యులను ఆశ్రయిస్తాడు దేవుడు అంటాడు నా దగ్గర మీరు విచారణ చేయకుండా ఈ ప్రభా నాకు ఈ బాధ వచ్చింది నాకు ఈ ఈ రోగం వచ్చింది ప్రభా ఈ బలహీనత వచ్చింది ప్రభా అని నా దగ్గర విచారణ చేయకుండా ఆశ నువ్వు బయటికి నువ్వు వైద్యుల్ని ఆశ్రయించి నువ్వు కాబట్టి నీకు స్వస్థతే కలగకపోతుంది అని అంట మనము అనారోగ్య విషయంలో కూడా దేవుని దగ్గర నేను నేర్చుకున్నా ప్రభా నేను నేను కూడా ఆశ లాగా నేను కూడా ఏమన్నా బాగలేకపోతే ఎక్కువ డాక్టర్ల మీద ఆధారపడుతున్నాను డాక్టర్లను ఆశ్రయిస్తున్నాను డాక్టర్ల మీద నమ్మకం పెట్టుకున్నాను కానీ ప్రభా నువ్వు ఎంతో మందిని దేవుడు స్వస్థపరిచిండు దేవుడు కాళ్ళు లేని వాళ్ళ కలిచిండు ఒక మందు లేదు ఒక ఇంజక్షన్ లేదు ఒక ట్యాబ్లెట్ లేదు కానీ నీ మాటల్లో జీవం ఉంది నీ మాటల్లో జీవం ఉంది నువ్వు జీవం పోసే దేవుడు నువ్వు బాగు చేసే దేవుడవు ప్రభా నీ స్వస్థత మాట పలికితే చాలు ప్రభా నా బలహీనత పోతుంది ప్రభా అది ఎంత బలహీనమైన ప్రభా ఎంత అనారోగ్యమైనా పోతుందని దేవుని మీదనే నేను దేవుని దగ్గరే విచారణ చేస్తున్నాను అనారోగ్య విషయంలో కూడా దేవుడు నాకు సహాయం చేస్తున్నాడు ఆయన తట్టు చూడగా వారికి వెలుగు కలిగాను వారి ముఖం ఎన్నడూ దేవుని దగ్గర ప్రార్థన చేసి నాకు ఇది కలగలేదని ఎవరు చెప్పదాలరంట మనం అడుగు వాటికంటే కూడా ఊగించిన వాటికంటే కూడా దేవుడు మనకు అత్యధికంగా ఇచ్చే దేవుడు అయితే ఆయన విడలకు ఆయన దాచి ఉంచిన మేలు అది కంటికి కనపడదు చెవికి వినపడదు హృదయానికి గోచరము కాదంట దేవుడు మన ఎన్నో మేలులు ఉన్నాయి అయితే నేను మన వాక్యం ధ్యాన వాక్యము తీస్తుంటే దేవుడు నాకు మధ్య స్వార్థలో మాట్లాడిండు నేను ఏ జామున వస్తానో తెలీదు దొంగ దొంగ వచ్చి దొంగ వస్తుండని ఎవరు అనుకోరు దొంగ దొంగ నేను వస్తున్నాను ఏ జామున వస్తానో ఏ గడియన వస్తానో అసలు ఎవరికి తెలియదు కాబట్టి నువ్వు ప్రార్థనలో మెలకుగా కలిగి ఉండు తన యజమానుకు అర్థం అన్నము తన యజమానులకు ఆహారం వడ్డించటకు సిద్ధపడ్డ దాసుడు అలా ఎలా సిద్ధపడి తన యజమాను కొరకు కాసుకొని ప్రతిదినం మీరు అలాగ నా కొరకు ఉండమంటాడు ఏ క్షణము ఏ వస్తానో తెలియదు కాబట్టి మీరు ప్రార్థనలో పట్టుదల కలిగి నా రాకడు కొరకు కనిపెట్టుకొని ఉండండి ఏ టైం వచ్చినా ఎప్పుడు వచ్చినా కూడా ఆయనలో సిద్ధపాటు కలిగి నా నిత్యము ఎప్పుడు కూడా నిర్లక్ష్యమైన జీవితము జీవించద్దు వీళ్ళు పది మంది కన్నికలు ఐదుగురు బుద్ధి గలవారు ఐదుగురు బుద్ధి లేనివారు ఈ బుద్ధి లేని కన్నికలు లేదు కాబట్టి వాళ్ళ దీపాలు ఆరిపోతున్నాయి తెచ్చు తెచ్చుకున్నారు నూనె తెచ్చుకున్నారు కొంచెం నూనె నూనె తెచ్చుకున్నారు ఆయన వస్తాడని యజమానుడు వస్తాడని పెళ్లి కుమారుడు వస్తాడని వాళ్ళు వెళ్ళేటప్పుడు కొంచెం నూనె వాళ్ళలో ఉనింది పెళ్లి కుమారుడు ఆలస్యం చేసేలాకే వాళ్ళలో నూనె అయిపోయింది కానీ బుద్ధి గల నూ నూనె నింపుకున్నారు కొంచెం నూనె కూడా ఎగస్టాగా తీసుకొని వెళ్ళిండ్రు కాబట్టి వీళ్ళు పర్లోకంలో ప్రవేశించగలిగినరు ఈ శక్తి చాలే ఈ ప్రయాసం చాలే ఇంతవరకు చాలే దేవుడు వస్తానన్నాడు కదా వచ్చేస్తున్నాడులే అని అనుకొని అశ్రద్ధగా ఉన్న వాళ్ళు పర్లోకము పెళ్లి విందులో పాల్గొనలేకపోయిండ్రు ఇంకా వీళ్ళు సిద్ధపడి ఒకవేళ దేవుని రాకడా ఆలస్యం పెళ్లి కుమారులు రావటం ఆలస్యం అయితే ఎలా అని చెప్పి ఇంకా ఎక్కువగా ఆసక్తితో సిద్ధలలో నూనె నింపుకున్నారు ఇంకా కొంచెం ఎగస్టాగా కూడా వాళ్ళు తీసుకొని పెట్టుకున్నారు కాబట్టి పెండ్లి కుమారుడు ఆలస్యం చేసేలకే ఈ ఉన్న ఎగస్టా ఉన్న నూనె కూడా పోసుకొని వాళ్ళ దీపాలు వెలిగినాయి వీళ్ళ దీపాలు ఆరిపోయినాయి మనం నాకు అదే దేవుడు మాట్లాడిందు నీ విషయంలో కూడా ఇంతవరకు చాలే ఇంతవరకు ఇంత ప్రార్థన చాలే ఈ సమయం ఇంతవరకు ఇంకా చాలే ఒక గంట చేసుకున్నాం చాలు రెండు గంటలు చేసుకున్నాం చాలు ఇంతవరకు ఇంత సార్లే అనని పరిమితం లేకుండా దేవుళ్ళో ఎక్కువ సమయం ఆయనలో గడిపితే ఎప్పుడు మనము ఆత్మ ఎప్పుడు మేల్కొనే ఉంటది కాబట్టి ఆ పెళ్లి కుమార్ని స్వరము మనకు వినపడుతుంది కాబట్టి మనము ఆత్మ లేని వాడు నా కదా మనము మనము ఎప్పుడు ఆత్మతో నింపబడి ఉంటే ఆ దేవుని వచ్చినప్పుడు మనము వెళ్ళిపోవచ్చు తిండి వలన కానీ నిద్ర వలన కానీ నువ్వు ప్రార్థన చేసుకోవటము ప్రార్థన చేసుకోకుండా నువ్వు నిద్రపోతావేమో నువ్వు కునికి నిద్రపోతవేమో ప్రార్థన చేయకుండా అలసిపోయి పనుకుంటేవేమో ఒకవేళ తిండి ఎక్కువై నువ్వు నిద్రపోతవేమో ప్రార్థనలో గడపకుండా ఉంటేవేమో దేవుడు నాతో వాక్యం ద్వారా మాట్లాడిండు దేవుడు వచ్చే సమయంలో నువ్వు ఆయనకి సిద్ధపడి కాచుకొని ఉండలాగా నువ్వు ప్రార్థనలో ను ఉండాలా అని దేవుడు ఆ వాక్యం నాకు మాట్లాడిండు అయితే ఆ యజమానుడు ఎప్పుడు తన యజమానుడు వస్తాడో మనం ఆయనకి లెక్క చెప్పాలా మనం అని దేవుడు వాక్యం ద్వారా నాతో మాట్లాడుండు అదే నేను మీతో కూడా నేను వాక్యం ద్వారా చెప్పుకుంటున్నాను ఆయన ఏ జామున వస్తాడో ఏ గడి వస్తాడో ఎప్పుడు వస్తాడో మనకు తెలియదు కాబట్టి మనం సిద్ధపడి మనము సిద్ధపడి మనం దేవుడిని రాకడుకు మనము సిద్ధపడి ఆయన ఆత్మతో నింపబడి మనం సిద్ధాలలో నూనె నింపుకొని ఆయన కొరకు మనం ఎదురు ఉండాలని మనం ఎదురు చూసుకొని ఉండాల దేవుడు ఏ క్షణం మనం దేవుని ప్రార్థనలో ఉన్నాం దేవుడు ఈ వాక్యం దీవించిన గాక దేవుడు ఈ వాక్యం దీవించిన కాక స్తోత్రం ప్రభా పరిశుద్ధుడా గొప్ప దేవా ఏసయ నీకు వందనాల స్థూతులు స్తోత్రాలు నాయనా ప్రభా నీకే స్థుతి స్తోత్రాలు నాయనా నాకు వచ్చిన చిన్న మాటలు చెప్పాను ప్రభా ఏసీ మాటలు ప్రభా మీరు తండ్రి ఇంకా ఎక్కువ చెప్పేటట్టు మీరు సహాయం చేయండి ప్రభా ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడేది నాయన పరిశుద్ధడానికి ఏ వందనాలు వాక్యం ద్వారా అందరుదల మీరు పలింపు చేసి మీరు ఆకరికి ప్రభా మమ్మ సిద్ధపరచండి నాయన ప్రభా మీరు ఏ ఏ ఎప్పుడు వస్తారో మాకు తెలియదు కాబట్టి ప్రభా ఈ లోకం మాది కాదు కాబట్టి ప్రభా మేమేది కూడా ప్రభా ఈ లోకం నా దృష్టి పెట్టద్దు ప్రభా నీకు వందనాలు రాజా నీరాకడికి మేము సిద్ధపడి ఉండాలా ప్రభా పెండ్లి కుమారుని స్వరం మేము వినాలా ప్రభా మేము ప్రభా నీరాకడికి మేము ఎత్తబడే గుంపులో ప్రతి ఒక్కరిని కూడా సిద్ధపరచమని ఏసయ పరిశుద్ధనామోం ప్రభావి అవకాశం ఇచ్చినందుకు వందనాలు చెల్లించుకుంటూ ఏసు క్రైస్తునామం ప్రార్థిస్తున్నాను తండ్రి విజ్ఞాపన ప్రార్థన చేయండి పరిష్ద్ర ప్రేమల దేవ కృపణ తండ్రి దేవా ప్రభానికి లెక్కలేని పందనాలు కృతజ్ఞత స్థుతులు స్తోత్రాలు కళలియ రజ పరిష్ఠుద్ర ఒక సర్వశక్తి మంత్ర సర్వాధికారులకు వందనములు తండ్రి దేవాయస్రభ మరి యొక్క సమయంలో ప్రభావ విజ్ఞాప ప్రార్థనలు చేసిన ప్రభావ మీ యొక్క ఆత్మకార్యం చెరిగించండి తండ్రి దేవాయచ ప్రభ మా ప్రతి ప్రార్థనలు కూడా ప్రభా సమాధానం దాయించండి ప్రభా ఎందుకంటే ప్రభా మేము చేసే ప్రతి ప్రార్థనలకు కూడా ప్రభావ అక్కడి నుంచి సాక్ష్యం రావాలా ప్రభా మీరే ఆత్మకార్యం చెరిగించండి ప్రభావ మరి మీరే సాయంషని ప్రతి కుటుంబం ద్వారా మీరు మాట్లాడండి ప్రభా నీకే స్తోత్రం నీకే అవదనములు తండీ దేవాయప్రభ శృతి సిస్టర్ విషయంలో ప్రార్థన తండ్రి ఆ యొక్క సిస్టర్ని మీ తాకి ముట్టి స్వస్థపరిచని ప్రభావ ఆ గాడ్ బ్లాడర్ లో ఉన్న ఆ స్టోన్స్ ఏ శుక్ర నామంలో కరిగిపోవాల ప్రభావ మీరే తోడో నడిపించండి ఆ బిడ్డ తల నుంచి అరికాల వరకు కూడా ప్రభావ ప్రతి నెలలో ప్రతి ఒక్క ఏం కళల యొక్క జీవం నీ కుమరించి సంపూర్ణమైన స్వస్థత ఆరోగ్యం దయించని ప్రభావం నీకే స్తోత్రము నీకే అవందనలే అదే రీతిగా ప్రభా గిద్దెనుబాబు విషయంలో ప్రార్శిస్తండి గిద్దెనుబాబుకి కూడా ప్రభా నెక్ ప్రాబ్లం ఉంది తండ్రి అక్కడ ఎలాంటి సర్జరీస్ జరగకుండా ఆ నెక్ ని తాకి ముద్ద స్వస్థపరచండి ప్రభా ఆ బిడ్డ కూడా సంపూర్ణమైన స్వస్థ ఆరోగ్యాన్ని దండి అదే రీతిగా ప్రభా తన కుటుంబంలో ఉన్న ప్రతి వారిని కృపలో జ్ఞాపకం చేసుకుంటండి ఆ బ్రదర్స్ అందరు కూడా ప్రభా ఎంతమంది అయితే ఉన్నారో ప్రభా వాళ్ళంతా సేవలో వాడబడాల ప్రభా ఏసే వాళ్ళకు మీ యొక్క సత్యము వాళ్ళకు తెలియజేయబడాలా వేసే వాళ్ళ విశ్వాసం నొక్కి రావాలా దేవాయ ప్రభా వాళ్లకు స్థిరమైన మనసులు మీరు దాయించండి ఆ కుటుంబాన్ని మూర్తిని మీరు అభిషేకించండి నీ సేవలను నడిపించుకుని ప్రభా నీకే స్తోండి అదే రీతిగా తండ్రి అనుష్క పాప విషయండి ఈ యొక్క పాపకి ప్రభా గొంతులో ఉన్న గంటలు ప్రభ ఏ శుక్ర స్నామంలో కరిగిపోవనా మొత్తం నార్మల్ స్టేజ్ లో వచ్చేటట్టు సహాయపడమని ప్రార్థిస్తుంటండి మళ్ళీ ఫ్యూచర్ లో కూడా ప్రభ అలాంటి ప్రాబ్లమ్స్ రాకుండా ఉండేలాగా సాయం చేని ప్రభా ఆ బిడ్డకు నీకు వందనాలు అదే రీతిగా ప్రభా సాక్షి కూడా ప్రభా ఆ బ్రదర్ చెప్పారు ప్రభా దాన్ని బట్టి నీకు వందనాల ప్రభా కృతజ్ఞతలు తండ్రి మీరు మహిమ పొందినారని మేము విశ్వసం మేము నమ్మించినాం ప్రభా ఇంకా వాళ్ళ కుటుంబం మొత్తం కూడా ప్రభా నీవు సత్యంలోకి నడిపించుకోనేస ఆ చిన్న పాపాన్ని కూడా ప్రభ ఇప్పటి నుంచే ప్రభ నే నిన్ను స్థుతించి ఆరాధించే బిడ్డగా తయారు ఆ బిడ్డ ద్వారా ప్రభ అనేకులకు నేను నీతి సత్యాన్ని ప్రకటన చేసేలాగా ఆ బిడ్డని ప్రభ ఇప్పటి నుంచి అభిషేకించి నేను సేవలు నడిపించుకుని నీకే స్థోరణండి లక్ష్మమ్మ గారి విషయంలో ప్రార్థిస్తుంటండి లక్ష్మమ్మను కూడా మీరు తాకి ముట్టి స్వస్థపరిచండి ఆ గర్భ ఫలంలో ఏదైతే ఇన్ఫెక్షన్ ఉంటే ప్రభా అది తీసివేసి ప్రభ బిడ్డకి సంపూర్ణమైన స్వస్థత ఆరోగ్యాన్ని దీని ప్రభా మరి యూరిన్ లో ఉన్న ఇన్ఫెక్షన్ కూడా తీసివేయండి ప్రభా మరి ఏం ప్రాబ్లం ఉందో ప్రభ క్లారిటీగా తెలియదు కాబట్టి ప్రభా ఆ యొక్క బిడ్డ గర్భ సంచుని తాకిముడి స్వస్థపరిచే ప్రభా ఆ యొక్క గర్భంలోని ఆ గడ్డని కరిగించండి ప్రభా దేవా ప్రభా మీరే సాయం చేయండి ఆ బిడ్డని ప్రతి దాంట్లో కూడా ప్రభా మీ తోడని నడిపించండి తను సమాధానం కలిగి నడుచుకోవాలా తను కూడా రక్షణలోకి రావాలా సత్యంలోకి రావాలా ప్రభా మీరే ఆత్మకారం చేరిగించండి ప్రభా తన కుటుంబంలో కూడా ప్రభ తన కొడుకును కూడా మీరు మార్చుకోండి ప్రభా వాళ్ళ కొడుకు కూడా ప్రభా ప్రాగుడు వయసు నుంచి విడేలా దయచేయండి దేవాయసు ప్రభ తన భార్యతో కూడా ప్రభా తన సమాధానం కలిగి నడుచుకోవాలా ప్రభ భార్య పిల్లల కూడా ప్రభా శాంతి సంబంధం దయచండి పిల్లల భవిష్యత్తు దీవించండి ఆశుద్ధిత నిం వారి ఎడ్యుకేషన్ మీ తోడ ఇంట్లో నడిపించండి ప్రభావ దేవాయసు ప్రభ కుటుంబం అంతా కూడా ప్రభా మీరు అభిషేకించండి నీ సేవలో నడిపించుకోండి సయ్యా నీకే స్తోత్రం నీకే వందనములు తండ్రి కృపగల దేవానికి బంధనాలు దేవాయసు ప్రభ మరి ప్రేమిల శిష్య గారి విషయంలో ప్రార్థిస్తుంది ఆ యొక్క సిస్టర్ కి గొంతులు ఉన్న గడ్డ విషయంలో ప్రార్థిస్తుంది తన కూడా మీద తాకి ముట్టి స్వస్థపరచండి సంపూర్ణమైన స్వస్థత ఆరోగ్యాన్ని దయచని ప్రభా ఆ ఏ ఇన్ఫెక్షన్ తో అయితే బాధపడుతుందో ప్రభ ప్రతి ఆవులలోని యొక్క జీవంని కుమ్మరించి సంపూర్ణమైన స్వస్థత ఆరోగ్యాన్ని దయచని ప్రభ ప్రతి నరలోని యొక్క జీవంని కుమ్మరించని ప్రభావ ఆ సిస్టర్ కి ప్రభ తన కుటుంబం అంతా కూడా ప్రభా రక్షణలోకి రావాలా వారితో కూడా మీరు అభి దర్శించి మీరు మాట్లాడండి ప్రభ ఆ కుటుంబం అమ్మంతా సత్యంలోకి రావాలా ప్రభా వాళ్లకు ప్రభ ఇంకా నీ నీతిని సత్యాన్ని వాళ్ళకి తెలియజేయబడాల ప్రభ ఏసే మన ప్రతి నీ యొక్క రక్షణకి వచ్చేలాగా వాళ్ళతో దర్శించని ప్రేరేపించి మాట్లాడండి ప్రభా నీకే స్తోత్రములు నీకే అవందరంలు తండీ అగ్ని గోపాప విషయం ప్రార్థిస్తుంటండి ఆ పాపకి ప్రభ నరల బలహీనత నుంచి వీడలా దయచేయండి దేవాయసు ప్రభ ఫిట్స్ వ్యాధి నుంచి వీడల దయచేంతండి ఆ యొక్క చిన్న పాపకి ప్రభ తన ఫ్యూచర్ లో కూడా ప్రభ ఎలాంటి ప్రాబ్లమ్స్ రాకుండా ఉండేలాగా సాధించని తన హార్ట్ ని కూడా మీద తాకిముడి స్వస్థపోని ప్రభా ఎందుకంటే ప్రభ నరల బలహీనత ఉన్న వారికి ప్రతి వారి కూడా ప్రభా నుంచి వీడేలా దయచండి ఎలాంటి హార్ట్ ఎఫెక్ట్స్ రావడానికి వీలైన తన ఫ్యూచర్ అంతా కూడా ప్రభా మీతో నడిపించండి చిన్న పాపకు మీతో నడిపించని ప్రభావ ఆ కుటుంబం అంత లక్షణంకి రావాలా వాళ్ళంతా నీ ద్వారానే ఆత్మకారం చేయ జరిగించబడిందని ప్రభ ఆ బిడలు ఆ యొక్క పాప కార్యలు ప్రభా కార్యాలు జరిగించని ప్రభా ఏసొక్క కుటుంబం అంతకుండా ప్రభా సాక్ష్యం ద్వారా ప్రభా పంచుకునే సామాన్ని గ్రహించమని ప్రార్థిస్తున్నాం ఏ కారణ్యానికి పోతున్నాం దేవా ఏసయ సుందర్రావు బ్రదర్ విషయంలో ప్రార్థులం తండ్రి తనకి లివర్ లంగ్స్ ప్రభా తాకి మొదటి స్వస్థపరచండి ఆ యొక్క త్రాగుడు వ్యసనం నుంచి వెళ్ళలే దయచేసి దేవాయప్రభా తనకి పీడుస్తున్న ప్రతి ఈవిల్ ఎఫెక్ట్స్ ని ప్రభా ఏ శుక్రస్వామిలా గద్దించి కొట్టివండి ప్రభా దేవాయ ప్రభా తనకి తల నుంచి అరి కాల వరకు కూడా ప్రభా ప్రతి నరలో ప్రతి ఒక్క ఎంకలను యొక్క కుమరించండి ఆ యొక్క లంగ్స్ లో నీరు ఏ కాని ప్రభావ ఉండుంటే తీసుకువండి ప్రభా దేవాయ ప్రభా ఒక అవకాశం ఇవ్వండి ప్రభా తను మార్చి మారుటకు ప్రభా మీరు ఒక్కసారి తనతో మీరు దర్శించండి మాట్లాడండి ప్రభా తనకు ప్రభా తెలియచేయబడాల ప్రభా తను ఏం చూసినా తనకు కాబట్టి ప్రభా తనకి తనకు అర్థం కాల ప్రభావ వాటి నుంచి విడుదల పొందాలి ప్రభావ మీరే సహం చేయని ప్రభా దేవాయప్రభ ఏ విషయం అయితే బాధపడుతున్న ఆ బాధలన్నింటినీ తొలగించండి ప్రభా కుటుంబంలో ప్రభా శాంతి సమాధానం ఐక్యత చేతనింపండి ప్రభా దేవాయప్రభ తన ద్వారా తన కుటుంబం అంతా నష్టపోతుంది ప్రభా ఆ విధానం జరగడానికి వెళ్ళేది ప్రభా ఆ కుటుంబం అంతా మరి మీరే జీవం కలిగిన దేడు అని ప్రభావ గ్రహించుటకు ప్రభావ వాళ్ళతో దర్శించని మాట్లాడండి ప్రభా తనలో మార్పు రావాలదండి మీ ఆత్మాకరించి చెరిగించండి ప్రభ నీకెస్తవుతున్న నీకే ఉన్నీ జీవం కలిగిన దేవ ఏ కారజ నీకు ఎస్తవుతున్న దేవాయసియా రేణుకా సిస్టర్ విషయంలో కూడా ఆశిష్టం తండ్రి రేణుకా సిస్టర్ కూడా మీరు తాకండి ముట్ట నుంచి ఆపరేషన్ నుంచి ప్రభా గొప్ప విజయం అనుగ్రహించినందుకు నీకు వందన తండీ ప్రభ తనకి చక్కగా ఆకలి అరుగుదలని మీరు అనుగ్రహించండి ప్రభా దేవాయచ ప్రభ తనకున్న ప్రతి టెన్షన్స్ నుంచి ఉడలేదాయించండి ఐబీపీలో బీపీ షుగర్ ప్రభావ అవన్నీ నార్మల్ కావాలా ప్రభావ ఆ బిడ్డకి ఎలాంటి టెన్షన్స్ లేకుండా ఉండేలాగా సాయపడడం అని ప్రార్థిస్తుండీ భార్య బాత్రూమ్ మధ్య శాంతి సమాధానం ఐక్యత చెత్త తీర్చండి ఆ మీ తోడే ఉండి నడిపించే ప్రభావ అభిషేకించండి నీ సేవలో నడిపించిన ప్రభావ నీకే స్తౌతం నీకే మనం తండ్రి జీవం కలిగిన దేవా మరి దేవి శిస్టర్ విషయంలో కూడా దేవి శిస్టర్ మీ తాకిమ్ముడి స్వస్థపరచండి ఆ బిడ్డకి ప్రభావ ఆ యొక్క బ్రెస్ట్ విషయంలో కార్యం చెరిగించండి ఎలాంటి గడ్డలు ఉండడానికి వేయలేదు ప్రభా ఆ యొక్క ఆ యొక్క బాధ చేయండి తండ్రి దేవాయస్సు ప్రభావ ఆ బిడ్డ మీ ప్రతి నెల ప్రతి ఒక్క ఎంకలను యొక్క జీవంని కుమరించండి మీ తోడే నడిపించండి తన భర్త కూడా మారు పొంద రక్షణకి రావాల ప్రభా దేవాయస్సు వాళ్ళ ఇంటి గల వాళ్ళని కూడా మీరు మార్చేయండి ప్రభావ వాళ్ళు కూడా వాళ్ళతో సమాధానం కలిగి నడుచుకోవాలి వాళ్ళు కూడా రక్షణకి రావాల ప్రభా ఆ బిడ్డ నీ నీతిని సత్యం అక్కడ కూడా ప్రకటించాల ప్రభావ ఆ బిడ్డకి మీరు తోడయుండి నడిపించని ప్రభా దేవి సిస్టర్ వాళ్ళ కుటుంబం అంతా నీ యొక్క సత్యంలోకి రావాల ప్రభా వాళ్ళతో మీరు దర్శించి మీరు మాట్లాడండి ప్రభా ఏసే మీరు చెరిగించండి వాళ్ళకి ప్రభా కావలసిన ఇల్లు వాళ్ళకి అనుగ్రహించని ప్రభా చ కుటుంబంలోన ఆ త్రాగుడు ప్రభా వాళ్ళ ఆ యొక్క త్రాగుడి నుంచి విడదలా దయచేయండి ప్రభా మరి భార్య పైన కూడా ప్రభా ఎలాంటి అనుమానం లేకుండా ఉండేలాగా సాయపడమని ప్రార్థిస్తుంది తండ్రి భార్య భతుల మధ్య శాంతి సమాధానం ఆయక్యత దయచేయండి ప్రభావ వారికి ప్రతి బాధ వేదన దుఃఖం నుంచి వదల దయచేసి ప్రభ మరి ఆ యొక్క తను నీ యొక్క సన్నిధికి లక్క రావాలా ప్రభా వేసే వాళ్ళతో మీరు అట్లా దర్శించి మీరు మాట్లాడండి కార్యం జరిగించండి సాక్షిని నిలబెట్టమని ప్రార్థిస్తాం కరచానికి స్తోత్రుడు నీకే ఉన్నారు దేవా మరి బాబు విషయంలో ప్రార్థిస్తుంటండి చిన్న పాపకి ఆ యొక్క బోన్ లో ఏ ఎఫెక్ట్ అవుతుందో అది తీసివేయండి ప్రభా ఏదైనా నార్మల్ గా ఉండేలాగా సాయం చేయండి దేవాయత్స ప్రభా ఆ యొక్క కుటుంబం అంత ఆ చిన్న పాపకు మీ తోడే నడిపించండి ప్రభా దేవాయత్స ప్రభ ఆ కుటుంబం కూడా ప్రభావ మరి నీ కోసం తెలియకపోతే ప్రభావ ఆ యొక్క కుటుంబానికి తెలిసేలాగా ప్రభావ మేము ప్రార్థిస్తుంటండి ప్రతి కుటుంబంలో నీ యొక్క సువాత అందబడాల ప్రభా ఏసియా మన ఈ యొక్క పాప ద్వారా ప్రభ మీ కార్యం జరిగించి ఆ కుటుంబం అంత రక్షణలోకి నడిపించుకోండి విశ్వాసంలోకి నడిపించుకోమని ప్రార్థన నీకే వందనాలు తండ్రి దేవ యేసు శివదాస్ బ్రదర్ విషయంలో ప్రార్థ్యం తండ్రి తనకున్న బ్లడ్ క్యాన్సర్ నుంచి విడల దయచని ప్రభా ఏసియా తనకున్న యొక్క బ్లడ్ క్యాన్సర్ యేసు కృష్ణ నామంలో క్యాన్సర్ కావాల ప్రభా ఏసియా మీరే కార్యం జరిగించండి ప్రతి ఆ వేళలోని యొక్క జీవంని కుమరించండి సంపూర్ణమైన స్వస్థత ఆరోగ్యాన్ని దయచని ప్రభా దేవాయత్ ప్రభా తనకు అవకాశం ఇవ్వండి ప్రభా తనకు మంచి లైఫ్ ని మీరు అనుగ్రహించని ప్రభా తనకి ఆశ పొడిగించమని ప్రార్థం తండ్రి నీకే స్తోతు నీకే ఉన్నదండి ఆ కుటుంబం అంత రక్షణలోకి నడిపించుకోండి కాల నీకే స్థోతుంది నీకే దేవా దేవాయత్స ప్రభా హంసక పాప విషయం ప్రార్థిస్తుందండి ఆ పాపకున్న హై షుగర్ నుంచి ప్రభా అది నార్మల్ అవటకు సాయం చేయండి ప్రభా చిన్న పాప ప్రభా ఆ పాపకి ఏం తెలియని పాప కాబట్టి ఆ పాపకు మీరు తోడే ఉండి ఏసడ్డకి ప్రభ అడగడుగున మీ హస్తం తోడించి నడిపించండి నీ యొక్క రెక్కల కింద భద్రపరచుకుంటాండి రేవాయిస్ ప్రభ ఆ రావాల ప్రభా మీ ఆత్మకారం చెరిగించని ఆ ప్రభా నీ ద్వారానే ప్రభా కుటుంబం రావాల ప్రభా ఏసా వాళ్ళకు నీ నీతిని సత్యాన్ని ప్రకటింపబడాల ప్రభా ఏసా నువ్వు ఆత్మకరం చెరిగించని విశ్వాసంలోకి నడిపించుకోండి కరజా నీకే స్తోత్రం నీ కేవలం నమ్ములుతుంది జీవం కలిగిన దైవానికి వందనాలు ప్రభ ఏస మరి దిలీ బ్రదర్ విషయం ప్రదర్శం తండ్రి మన దిలీ బ్రదర్ కూడా ప్రభా సంపూర్ణ స్వస్థ ఆరోగ్యాన్ని దయచండి అదే రీతిగా తండ్రి తన సేవ జీవితంలో కూడా ప్రభా ఫలి భరితల్ని దండి దేవాయస ప్రభ తనకి చకటి జాబ్ అని గ్రహించండి మీ ఆత్మకారం చేరిగించండి తన తన భార్య తన పిల్లలు కూడా మీరు దీవించండి ఆశించిన ప్రభా తన భార్య కూడా ప్రభా సంపూర్ణ స్వస్థ ఆరోగ్యాన్ని దండి భార్య భర్తని నిధర అభిషేకించండి ప్రభా నిసేవలు నడిపించుకోని ప్రభా ఏసా నీకే స్థోతు నీకే బంధనలు తండండి దేవాయ సుప్రభ ఇంకా ఎవరైతే ఉన్నారో ప్రభ నీ కృపలో జ్ఞాపకం చేసుకోండి అదే రీతిగా ప్రభా మరి సురేఖ విషయాన్ని కూడా ప్రార్థిస్తుంది తను మీ తాకి ముట్టి స్వస్థ తనకు ప్రతి ఆవిలలోని యొక్క జీవం ని కుమ్మరించని ప్రభా దేవాయ తల నుంచి అరి కాల కూడా ప్రభా ప్రతి నెరలో ప్రతి ఒక్క ఎంకలలోని యొక్క కుమరించి సంపూర్ణమైన స్వస్థ ఆరోగ్యాన్ని దించని ప్రభా మీ ఆత్మకార్యం చెరిగించండి ఆ కుటుంబం అంతా రక్షించుకునే దేవ యేజు ప్రభా ఆ కుటుంబం అంత ప్రభా మరి వాళ్ళు గ్రహించారు వాళ్ళంతా రక్షింపబడన వాళ్ళతో మీరు దర్శించని మాట్లాడని ప్రభా నీకే స్థోతున్న నీకే ఉన్నా తల్లి దేవ రాజ్యం బ్రదర్ మీ తాకి ముట్టి స్వస్థపరచండి తన తాగుడు వేస నుంచి ఊడల్లో ప్రభా భార్య భద్ర శాంతి సమాధానం ఐక్యత చేత నియంపని ప్రభా వారికి ఉన్న అనుమాన రోగమా యేసుకృష్ణ నామంలో గద్దన విడిచి వెళ్ళిపోవల్సింది ఏసుకృష్ణ నామంలో అగ్ని దేవా ఏచు ప్రభ ఆ కుటుంబం అంతా సమాధానం కలిగి నడుచుకోవాలా ప్రభా ఏసే మీరే ఆత్మకార్యం జరిగించండి ఆ కుటుంబం ద్వారా ప్రభా సాక్షిని నిలబెట్టండి ప్రభా ఏసే మీరే తోడే నడిపిస్తారని దేవా ఈ ప్రార్థన కూడా ప్రభా ఈ యొక్క కార్యం జరిగించి ప్రభా ప్రతి కుటుంబాన్ని కూడా నీ యొక్క సన్నిధికి నడిపించుకొని ప్రభా రాకడికి ప్రతి కుటుంబాన్ని నిలబెట్టుకోమని ప్రార్థిస్తూ ఏచు క్రిస్తు నామంలో ప్రార్థిస్తాం తండి మన ప్రభు ఏ కృషిక కృప సమరణం నడిపింపు మనందరికీ సదకాల తొడైండిన దాకా